అసలాంకం వరహమూల వర్ అహమ్దు రబ్లామీన్ ముత్తఖీన్ వలం సయ్యద్ల్ ముర్సలీన్ నబీనా మహమ్మద్ వాలా అలీహి వీహి అజ్మాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు ఇలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంటుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మహాశైలారా ప్రళయం పునరుత్న దినం పరలోకం మరోసారి అందరూ బ్రతికించబడి అల్లాహయందు సమీకరించబడే రోజు ఆ రోజు గురించి वि भयकंत आ रोजुरा दादी मन विश्वास पुण्यों सत्कार सिद्ध उड़े अटंट प्रयत्न मनो प्रती तपरी चेयर यह रोज मन को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 మీ ప్రభుతో మీరు భయపడండి ఇన్నీ నిశ్చయంగా ఆ ప్రళయ దినమనేది చాలా భయంకరమైన చాలా గొప్ప దినం ఆనాటి విషయమే చాలా గొప్ప విషయం భయంకరమైన విషయం ఆరోజు భూమి కంపించిపోతుంది అందులో ప్రకంపనలు ఏర్పడతాయి దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో ఉన్నాయి చాలా గొప్ప విషయం అది ఆ రోజు ప్రతి పాలిచ్చు తల్లి పాలు త్రాగే తన పసి కందును మరిచిపోతుంది మరియు ప్రతి గర్భిణీ స్త్రీ ఆమె యొక్క గర్భం పడిపోతుంది గమనించారాసు మరియు ప్రజలు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 మనిషి పరిస్థితి ఏమవుతుందో సూర్యఇబ్రాహీంలో అల్లాహోతాల ఈ విధంగా తెలియజేశాడు మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఇహలోకంలో సన్మార్గాన్ని విడనాడి దుర్మార్గంలో పడి ఉన్నారో ఏకత్వ మార్గాన్ని వదిలి బహుదైవత్వంలో పడి ఉన్నారో మరెవరైతే శాంతి మార్గాన్ని విడనాడి అశాంతి జీవితం గడుపుతున్నారో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 వారు చేసేటువంటి పని వారి గురించి రాయబడదు అయినా కానీ ఆ ప్రళయం సంభవించే రోజు ఎంతటి భయంకరమైన రోజంటే ఆ పిల్లల యొక్క వెంట్రకలు కూడా తెల్లపడిపోతాయి సూర్య ముజమ్మిల్లో అల్లాహతావు తెలియపరిచాడు प्रलय दिना निराकते तिस्क मरी आ शिष ना बैठ पड़ता रक्षिंपड़ता आ प्रय दिन नाट भयंकर पिलू सीरपड़ता अंत गांधी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 అల్లా వితేతలో జీవితం గడిపిన ప్రతీ మనిషి భూమి నిండా ధనం లభిస్తే అదంతా కూడా ఆనాటి గాంభీర్యం మరియు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఒక పరిహారంగా ఇచ్చేస్తామా అన్నటువంటి అని ఆలోచిస్తాడు సూర్యరాధ ఆయత నంబర్ పద్దెనిమిదిలో అల్లా మరికొందరి గురించి ఏమని తెలిపాడంటే వారి వద్ద ఈ భూమి కాదు ఈ భూమి రెండంతలు ఉన్నా కానీ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 मरी सत्कार्य आधार विश्वासा अवलबं सत्कार वारे सुख रकल लाभ भोगभाग्या उ अलावरी ये धनमू स्वीकू वार शिक्ष नपा की शिष नक्ष गमी सूरे अले अमरा ఆయన నంబర్ తొంభై ఒకటిలో అల్లాహుతాలా ఇలా తెలియపరిచాడు ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో అవిశ్వాసానికి ఒడిగట్టారో వారు అవిశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో భూమిండ బంగారం కూడా వారు ప్రాయశ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే అది స్వీకరించబడదు వారికి ఆరోజు కఠినమైన శిక్ష ఉంటుంది బాధాకరమైన శిక్ష ఉంటుంది ఎవరు కూడా వారికి ఎలాంటి సహాయం చేసేవారు ఉండరు ఇలాంటి ఆయతులతో ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అల్లా ఈ సద్భాగ్యం నాకు మీకు అందరికీ ప్రసాదించుగాక సాలు హీఫ్ ఉంది ప్రవక్త సల్లాహు అలీ వసల్ తెలిపారు సత్యతిరస్కారిని అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది ఏమి నీవద్ద ఈ భూమి నిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటవా ఫలు నామ్ అతనంటాడు అవును అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది ఫైయూల తదు కుంతు సుక మాహువ ఐసరు లక్ ఐసరుమిందాలిక్ నేనైతే ఇహ లోకంలో నీ ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను విశ్వాసాన్ని అవలంబించు సత్కార్యాలు చేస్తూ పో ఇదే నీతో కోరబడినది ఇహ లోకంలో కానీ అది మాత్రం చేయలేవు ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాని పరిహారంగా చెల్లించాలనుకుంటున్నావు ఇది అక్కడ సాధ్యపడుతుంది ఇంకా ఆ ప్రలేదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి తరువా భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వాఖిరు దావాన్ అని అలహద్దుల్లాహి ఆలమీన్ అసలాం అయికం వరహమూల వబరకా